వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది టీ బ్రేక్ అండి మళ్లీ వన్స్ అగైన్ లెట్ మీన్ నో నెస్ నీట్ టు రిమైండ్ యూ దట్ యూ మస్ట్ చూన్ యువర్ మైండ్ అని భోజనం అయింది సెషన్ ప్రారంభమైంది కాఫీ టైం కూడా అయిపోయింది సో ఇప్పటి నుంచి ది కౌంట్ డౌన్ వన్స్ అగైన్ బిగిన్స్ టిల్ ఫోర్ సమయం అంటే ఏమిటి మన అదుపాల్లో ఉండదు దాని నిజానికి మనం స్టెచ్ చేయలేము కండెన్స్ చేయలేము మనం మన నిర్వహణా సామర్థ్యాలను గనక అభివృద్ది పరుచుకున్నట్టయితే అదే ఇరవై గంటల్లో కొంచెం ఎక్కువ బాగా గనక ఎక్కువ వేగంగా గనక పనిచేస్తే ఎక్కువ ఉత్పాదకతను సృష్టిస్తే మిగిలిన సమయాన్ని కావలసిన దానికి వాడుకోవచ్చును ఉదాహరణకు మీకు సంగీతం అంటే ఇష్టం అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫ్లూట్ వాయిస్తారు చిన్నప్పుడు తర్వాత టైం లేదు ఒక్క పావు గంట కనుక రోజు ముందులేస్తే రోజు ఒక పావు గంట ఫ్లూట్ వాయించవచ్చు కదా లేదు ఒక చెస్ ఆడటం మీకు ఇష్టం అనుకోండి చిన్నప్పుడు గంటలు గంటలు ఆడారు ఇప్పుడు తీరిక లేదు రోజు ఒక్క ఆట కంప్యూటర్ చెస్ ఉంది కంప్యూటర్ తో ఒక్క ఆట ఆడుకోవచ్చు కదా They, by being more efficient and effective in your time management skills, you will be able to save some time somewhere. Use that time for what you want to do. This is the time you can do. You will be able to do the time. You will be able to do the time. You will be able to do the time. You will be able to do the time. నాలుగు గంటలు కూడా ఆరు గంటలుగా గంటలు గంటలుగా మనకు విసుగు కలిగిస్తు కనిపిస్తూ ఉంటుంది అందుకని పని గురించి చేస పనిలో నైపుణ్యం పనిలో సామర్థ్యం లేదా పర్సనల్ ఎఫెక్ట్ అలా వస్తుంది అనుకోండి ఓకే లెట్స్ ప్రొసీడర్ చేయవలసిన పనులు ఏమిటో ఒక లిస్ట్ రాసుకోండి లిస్ట్ రాసుకుని దానికి ఫిల్టర్ అంటే వడపోత ఆ వడపోత కనుక వేస్తే అట్లా మొదటి వడపోత రెండవ వడపోత కనుక వేస్తే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ థింగ్ ఏమిటంటే డూ కాని అంటే లవ్ టు డు ఒక ఫిల్టర్ నీట్ టు డూ తప్పనిసరిగా చేయాలి నీడ్ నాట్ డు అనే మూడు కేటగిరీస్ కింద వస్తాయి మనం జల్లెడ పట్టడం చిన్నప్పుడు అమ్మ జల్లెడు పడుతుంటే చూశాం కదా కొన్ని సందర్భాలలో పైనున్నవి తీసుకుంటాం కింద వదిలిపెడతాం కొన్ని సందర్భాల్లో కింద ఉన్నది తీసుకుంటాం పైన వదిలిపెడతాం రెండు రకాలుగా ఉంటుంది ఫిల్టరింగ్ ఏదైనా కూడా మనం రెండు ఫిల్టర్లు వేస్తే మనకు మూడు రకాల వస్తువులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి ఏమొస్తుంది మనకు ఇన్ని పనులున్నాయనుకుందాం ఇందులో లవ్ టు డూ కొన్ని పనులు వీ లవ్ టు డూ ఇట్ నువ్వు చేస్తాను నేను కొన్ని పనులు ఐ హ్యావ్ టు డూ నీడ్ టు డూ కొన్ని పనులు ఐ నీడ్ నాట్ డూ ఈ లాజిక్ ఇలా అప్లై చేయాలి నీడ్ నాట్ డూ పనులకు సమయం ఖర్చు పెట్టమాకండి డూ ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ డూ నెక్స్ట్ వాట్ యూ లవ్ టు డూ వాటుడు గనక ముందు చేస్తే వాట్యూ నీట్టుడు చేయకుండా మిగిలిపోతుంది మీకు అర్థమైందా అది నష్టాన్ని కలిగిస్తుంది మీకు సంస్థకు కుటుంబానికి ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా అందుకని రెండు ఫిల్టర్లు వేస్తున్నాం గాని ఇది ఫస్ట్ ఫిల్టర్గా సార్ ముందు చేస్తానండి ఇది సెకండ్ ఫిల్టర్ నో సారీ ఈ వడపోత కార్యక్రమం ఎందుకంటే ఏవి చెయ్యనవసరం లేదో ఉదాహరణకు గాసిపు ఏమనుకోమాకండి ప్రభాకర్రావు గారు గాసిప్ అక్కర్లా కానీ ఏదో ఐదు నిమిషాలు హలో హార్యూ సార్ బాగున్నారా సార్ మీరు నేను అట్టించి వస్తూ ఉంటే మీరు సినిమా థియేటర్ దగ్గర కనబడ్డారు సార్ ఎలా ఉంది సార్ ఏది మిథునం అనే సినిమా ఎలా ఉంది సార్ బాగుందా అంతకుమించి అక్కలా సార్ అందులో హీరో నాకు ఫ్రెండ్ సార్ చిన్నప్పుడు మేము కలిసి ఆడుకున్నాం సార్ నేను ఆంధ్రప్రదేశ్ అవన్నీ బాగుంటున్నా మిథున సినిమా ఎలా ఉందో అని అడిగే అంతే చెప్పారు బాగుంది బాగులేదు సార్ నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను సార్ సార్ నేను చూశాను సార్ లాస్ట్ వీక్ అద్భుతంగా ఉంది సార్ మీరు కూడా చూడండి సార్ మీరు చూసారు మీకే అనిపించింది సార్ అయిపోయింది నీట్ నాట్ need not spare time then you have to do it do it first don't postpone it then you love to do koncham vaayadalu man unnataiite vaayadalu vesukodam ila ganaka aalochinchatam valle em avuthundante time dongalu ante samayam dongalu evarayya ante tv radio aa tarvata phone cell phone aa tarvata queue lo mana niluchuntame sandarbhanni batti waiting in line aa tarvata traffic jamslu ఆ తర్వాత పనున్నా పని లేకపోయినా ప్రతి అరగంటకి ఈమెయిల్ ఎవడో ఎక్కడి నుంచి పంపించాడు ఐ హావ్ ఇ బిజినెస్ ప్రపోజల్ ఫర్ యూ అంటాడు యువర్ ఇమెయిల్ హ్యాస్ వన్ వన్ మిలియన్ డాలర్స్ అంటాడు మన అమాయకతను సొమ్ము చేసుకునేటువంటి మేధావి వర్గం ప్రపంచంలో వాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది అందుకని జాగ్రత్త పడాలి మనం చేయకూడదు బీఎఫియంట్ అండ్ ప్రొడక్టివ్ సింపుల్ సమయ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకో ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకో ఆర్గనైజ్ యువర్ ఫైల్స్ అండ్ ఆఫీస్ సప్లైస్ వెల్ ఇక్కడ మీరు సీట్లో కూర్చుంటే బహుశా మీ క్యాబిన్ అంటే మీరు ఫీల్డ్ స్టాఫ్ కాబట్టి మీకు క్యాబిన్ ఎగ్జాంపుల్ अंत सूट उदाहे इन लाइड फ्रंटाली रईट हाँ सैडी प्रतिदीड उदाण की षीट तक वैट पेपर उ इकडी पड़ी पड़ी कलर पेन इंडी कलिंग बेल उमस अबा पे పద్దెనింటిలో ఇవాళ మూడుండవు రేపు ఇంకో రెండుండవు నెక్స్ట్ వీక్ స్టాక్ ఉండదు చివరికి ఏమిటంటే టైం వేస్ట్ అవుతుంది మీకు అర్థమవుతుందా దట్స్ వాట్ ఐజ్ డివైసెస్ దట్ సేవ్ టైం ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం మీ వయస్సును బట్టి అవునా మీరే స్వయంగా వెళ్లి చెప్పి రావాల్సి వచ్చేది లేక ఫైల్ తీసుకెళ్లి ఇవ్వాల్సి వచ్చేది కదా ఇప్పుడు అలా లేదు ఇంతకాసారి ఇక్కడ మీరు వెళ్లి తలు కొట్టి ఆయన రమ్మని చెప్పు ఆయన రమ్మని చెప్పు అక్కడ దేర్ ఆర్ డివైజెస్ దట్ హెల్ప్ యూ టు సేవ్ టైం టేక్ కేర్ ఆఫ్ టైం వేస్ట్ చేసే వాటిలో ప్రోక్రాస్టినేషన్ ఒకటి వాయిదా వేసే మనస్తత్వం ఇందాక నేను డూ ఫస్ట్ డూ సెకండ్ అని చెప్పానే సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే కష్టమైన పనులు వాయిదా వేస్తాం తేలికేర పనులు ముందు బదులెడతాం మధ్యలో ఎవరో కాఫీకి పిలుస్తారు ఆఫీస్ పండు పర్సనల్ పనులు ఏవో గుర్తుకొస్తాయి ఇంపార్టెంట్ తర్వాత మనం వాయిదా వేస్తుంటామే అదొక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ మినిట్స్ టర్న్ ఇన్ అవర్స్ అండ్ అవర్స్ ఇన్ డేస్ అండ్ లూజింగ్ టైమ్ బికమ్స్ ఎ హ్యాబిట్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు చదువుని ఎప్పుడు వాయిదా వేసేవాళ్ళం గుర్తుందా నేను అంతే నిజానికి సదువు ముందు మిగిలిన తర్వాత ప్రయారిటైజేషన్ అంటాం అంటే ప్రాధాన్యత క్రమ నిర్దారణ తక్కువ ఇంపార్టెంట్ ఇవి ముందు చేసేవాళ్లం ఎక్కువ ఇంపార్టెంట్ ఇవి తర్వాత చేసేవాళ్లం వీలుంటే లేకపోతే అది బకాయి పడుతూనే ఉండేది అది గుట్టల్లాగా పేర్కొంటూ పోయేది ఎక్స్టర్నల్ టైం వేస్టర్స్ ఏమిటంటే ఇంటరప్షన్స్ పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాళ్లకు తలనొప్పిగా ఉంది కాబట్టి రిలాక్సేషన్ కోసం మన దగ్గరకు వచ్చాడు అంటే వాడు తలనొప్పి మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు అర్థమవుతోందా నే పని చేసుకుంటా నేను వస్తే మాట్లాడవా కుసం అంటాడు చను ప్రేమ కరెక్టే నా పని చెడగొట్టడానికి ఇందాక చెప్పారా టూ మెనీ టాస్క్ చాలా చాలా పనులుంటాయి నిజంగా పిరమిడికల్ స్టక్చర్ లో పై ప్రమోషన్ వచ్చినా కొద్దీ ఏమవుతుందంటే అనేకమైన ఇతర పనులు మీకు అప్పచెప్పబడతాయి దీనివల్ల ఇతరులు చేసే పని వాళ్ళు అబ్సెంట్ కూడా మీరే చేయాల్సి వస్తుంది దీనివల్ల మీ ఎక్స్పర్టైజ్ ఎక్కడ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితులు మారి అనవసరమైన విషయాల్లో జోక్యం కల్పించుకోవాల్సి వస్తుంది అంటే ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది అందువల్ల మీ ఎఫిషియన్సీ కుంటుపడుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బాగా పరిగెత్తుంది వెరీ గుడ్ దాని మీద యాబై కేజీలు బరువు పెట్టండి ఏమవుతుంది స్పీడ్ తగ్గల ఇంకో ఇరవై కేజీలు బరువు పెట్టండి ఇంకా స్పీడ్ తగ్గలా ఇంకో ఇరవై కేజీలు బరువు పెట్టండి ఇంకా స్పీడ్ తగ్గలా పని కదా అని వాడి చేయగలిగిన పని వాడి చేత చేయించుకోవాలి కాని వాడికి తెలియని లేక చేతకాని లేక అలవాటు లేని లేక అనుభవం లేని లేక ట్రైనింగ్ లేని పని వాడిని ఎత్తినబెడితే వాడు ఫ్లోడోన్ అయిపోదు అలాంటి పనులు అన్షెడ్యూల్డ్ విజిటర్స్ ఉదాహరణకు మీరు ఆఫీస్లో కూర్చున్నాను అనుకోండి ఆ పోతుంటే పంచగుట్ట దగ్గర ఏదో డ్రైనేజ్ లీక్ అవుతున్నదంట సరే ఎట్లా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని నాకు వచ్చినావు హీఈ్ నాట్ ఎక్స్ప్ దర్ ఈస్ నో షెడ్యూల్డ్ పర్పస్ అపాయింట్మెంట్ లేదు అంటే అంత బిజినెస్ లైక్ గా ఆలోచించాలా డిపెండింగ్ ఆన్ ది లెవెల్ యూ హ్యావ్ రీచ్డ్ అండ్ ది వాల్యూ ఆఫ్ యువర్ టైం పూర్ వర్క్ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ల్యాక్ ఆఫ్ క్లారిటీ రిగార్డింగ్ గోల్స్ తెలియదు ఏవో నాలుగు సర్కులర్స్ వచ్చాయి చదువు పట్టించుకోకపోవటం డిస్ట్రాక్షన్స్ ఎక్సెట్రా ఇప్పుడు మనం ఒక ఏసీ హాల్లో కూర్చున్నాం కాబట్టి సరిపోయింది ఇది మామూలు ట్రెడిషనల్ హాల్ అని అనుకుందాం ఏసీ లేదని అనుకుందాం పక్కన ఏదన్నా చావుబాజానో లేక పెళ్లి బృందమో గనక వెళ్తూ ఉంటే మ్యూజిక్ మనకు వినబడి వెంటనే గత వారం రోజుల్లో ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నారు గత వారం రోజుల్లో ఎవరు చేశారు మైండ్ లో స్క్రీన్ లో సినిమా తిరిగినట్టు తిరుగుతాయి డిస్ట్రాక్షన్సే కదా పని మీద ఎందుకు అలవాటు కావటం లేదు నీకు ఇంటర్నల్ టైమ్ వేస్టర్స్ ఏమిటో చూద్దాం ఇందా చెప్పాను ప్రొక్రాస్టినేషన్ లో మోటివేషన్ ఇవాళ మూడు లేదు సార్ పని చేయాలి అనిపించడం లేదు సార్ నాతో పాటు చేరిన సార్ ఆ కంపెనీలో ఇరవై ఏడు వేలు ఇస్తున్నారు నాకు ఇక్కడ ఇరవై ఇస్తున్నారు అది మాట మాటికి గుర్తుకొస్తుంది పని చేద్దామన్నప్పుడల్లా అవుతారే నేను ఇదేం చెప్తున్నా నిజం చెప్పడం లే అందుకే చెప్తున్నా ప్లానింగ్ ఏది ఎలా చేయాలో తెలియక లాక్ ఆఫ్ ప్రయారిటైజేషన్ ప్రాధాన్యత క్రమ నిర్ధారణ తెలియక ఇన్ ఏది ముందు ఏది తర్వాత ఏది ఎప్పుడు ఏది ఎక్కడ ఏది ఎవరితో మాట్లాడాలనేటువంటి నిర్ణయ సామర్థ్య లోపం అది స్లో అండర్స్టాండింగ్ మనకేదో చదువుకున్నాం ఒక్కోసారి గాలివాటంగా చదువుకున్నాం ఒక్కోసారి చదువుకున్న దానికి చేస్తున్న పనికి సంబంధం ఉండదు ఒక్కోసారి ఉన్నా తక్కువ సంబంధం ఉంటుంది ఒక్కసారి ఇవి కూడా గనక మనం అప్పుడు నేర్చుకుంటే ఇప్పుడు నా పవర్ చూపించుండేవాడిని అని అనుకుంటాం మనం మరి ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవద్దన్నారు నిన్ను ఏ హెచ్చరిక కావాలో జాగ్రత్తగా గమనించాలి కదా ఫిజికల్ ఆర్ మెంటల్ ఎగ్జాషన్ నిన్న రాత్రి మీరు పది గంటలకు బస్ ఎక్కాలి హైదరాబాద్ చేరుకోవడానికి పది గంటల బస్ క్యాన్సిల్ చేశారని చెప్పాడు పదకొండున్నరకు బస్సు బయలుదేరింది ఐదు గంటలకు వద్దామనుకున్న మీరు చర్చ చేయడి ఏడు గంటలకు దిగారు దిల్చుక్ నగర్ లో మీ పాయింట్ అర్థమవుతుందా ఏమవుతుంది అప్పుడు ఫిజికలీ ఎగ్జాస్టెడ్ మెంటలీ ఎగ్జాస్టెడ్ నిద్ర లేదు ఎయిట్ క్లాక్ కాన్సరెన్స్ లో ఉండమని చెప్పాడు ఆయన మామూలుగా మీరు ఫైవ్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తారు స్నానం చేస్తాను నేను సేపు నాకు మా ఇంటి నుంచి ఇక్కడికి అనుకున్నారు దిగిన తర్వాత తెలిసింది ఆటో స్టైక్ అని పెట్రోల్ బంకులు బంద్ అని తెలిసింది పాయింట్ అర్థం అవుతుందా ఇవన్నీ ఎవరు ఊహించగలరు సార్ ఊహించబని కాదు బీ ప్రిఫర్డ్ సెల్ఫోన్లు ఉన్నాయి కదా దానిలో నాలుగు గంటలకు ఫ్రెండ్కు చెప్పి నా బండిలో పెట్రోల్ లేదు నేను రెండు రోజులు లేను ఊరేళ్ళాను ఆటో స్టైక్ నే అక్కడ ఎయిట్ ఓ క్లాక్ ఉండాలి నువ్వు సెవెన్ కల్లా మా ఇంటికి నీ బండి తీసుకున్నరా నన్ను ట్రాప్చి థింకింగ్ ప్లానింగ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు సే నో కొందరు ఉంటారు మీరు మీ ఆఫీస్ లో మెత్త మనిషిగా పరిగణిస్తారా మిమ్మల్ని గట్టి మనిషిగా పరిగణిస్తారా యావరేజ్ మనిషిగా పరిగణిస్తారా చాలా గట్టి మనిషి నాన్న మామూలు అంటున్నాడు మీరు గట్టి అంటున్నారు నాకు అర్థం కాదు నా గట్టి మనిషి మనిషి సరే పోనీ మెత్తని మనిషి ఎవరు కావాలి చేస్తండి మాగేం చూస్తా నాకేం తెలుస్తా ప్రపంచంలో ఇది ఎప్పుడు రిలేటివ్ ఇప్పుడు బంగారం రాగి కలపకపోతే మెత్తగానే ఉంటుంది నిజాన మనం మెటల్ కాబట్టి మెట్ల మెత్తగా ఎట్లా ఉంటుందని మనం అనుకుంటాం సరే నువ్వు మెత్తలను ఒప్పుకున్నావు పేరేంటే అశోక్ వరంగల్ కేయు కాకతీయ యూనివర్సిటీ ఏం చదివినా ఎంఏ చేసినావు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కూర్చో పేరేమన్నా అశోక్ అశోక్ అశోక్ చాలా మంచివాడు ఎంత మంచివాడు అంటే ఎవడికి ఏ పని వచ్చినా అశోక్ అని పిలుస్తారు ఏమన్నా అర్థమైందా మీకు అర్థం కాదు ఆయన నో అహడు పాపం దీంతో ఏమైపోతుందంటే సార్ ఆయనకి ఇచ్చిన పనులన్నీ పెండింగ్ పడతాయి వాడు పోతున్నావు కదా చేసి పెట్టవా ఆయన అడిగాడు నువ్వు ఎట్టాగ సార్ దగ్గర పోతున్నావు కదా నా అది ట్రాన్స్ఫర్ ఫైల్ ఏమైంది పక్కన పీఏ ఉంటుంది పీరాపో అని ఇంకొక ఈ చెప్పిండు ఇలా అందరి పనులు చెప్పటం వల్ల నో అని చెప్పే కరుకుతనమో లేక కర్కశత్వమో లేక ఏమిటది విషయ నిర్ణాయక స్థితి లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆయన అనవసరమైన ఇతరుల పనులు నేను ఎత్తునేసుకుంటున్నాడు దానివల్ల ఏమవుతుంది తన పనులు ఎప్పుడూ పెండింగ్ అవుతాయి అలాని ఎవడు ఏ పని చెప్పినా చేయొద్దని కాదు నేను చెప్తున్న పాయింట్ బట్ బీ that you must also have to be tough sometimes at least and you must be able to say no lack of required skill and knowledge udaharane ki tala <laughs> simple example jepta bsc agriculture chesutondoo vyakti ee mee company background vyavaharalu aa eruvulu avi artham cheskunnattu mari ma political science adini artham cheskogalla aina bsc chesi aa taravata ma cheste parvaledha aina mottham pure arts ఇంటర్మీడియట్ లో ఎకనామిక్స్ హిస్టరీ చదివిండు బీఏ చదివిండు ఆ తర్వాత ఎంఏ చదివిండు ఉద్యోగం ఉంటే చురుగ్గా ఉన్నాడు మాట్లాడతాడని చెప్పి ఉద్యోగం ఇచ్చారు మరి ఆయనకు ఎంత కష్టం కొన్ని పనులు చేయటం అంటే ఇఫ్ యూ హ్యావ్ ది రిక్వైర్డ్ స్కిల్ ఇఫ్ యూ హ్యావ్ ది రిక్వైర్డ్ నాలెడ్జ్ యూ విల్ బి మచ్ ఫాస్టర్ అండ్ మచ్ బెటర్ దెన్ యూ ల్యాక్ ఇట్ యుర్ లైక్ యూ టు బి స్లోయర్ దోజ్ ఆర్ కాల్ ఆస్ ఇంటర్నల్ టైం వేస్టర్స్ డెవలప్ ది ఎసెన్షియల్ హ్యాబిట్ ఆఫ్ ఫంక్చువాలిటీ చాలా ముఖ్యం ఆఫీసుకు సమయానికి రావటం లేక మాటిచ్చినటువంటి డీలర్ దగ్గరికి వెళ్లటం లేక రైతులతో మాట్లాడాల్సి వస్తే రైతుల దగ్గరికి వెళ్తాం ఎక్కడైనా కూడా పలానా సమయం అంటే కరెక్ట్ గా ఆ సమయానికన్నా ఒక ఐదు నిమిషాలు ముందుండేటువంటి నిర్ణయాన్ని మీరు చేసుకోవాలి వితౌట్ ఇట్ నథింగ్ క్యాన్ బి డన్ టైం మేనేజ్మెంట్ ఎసెన్షియల్ ఈజ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ముందు ఏవి చేయాలో తర్వాత ఏవి చేయాలో అది నిర్ణయం ప్రాధాన్యత క్రమ నిర్దారణ ప్రకారాన్ని జీవించటమే టైం మేనేజ్మెంట్ యొక్క ఎసెన్స్ సార్ రామచంద్రమూర్తి గారు నాలుగున్నారు మీరు స్టిక్టే కదా ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ అయా ఫోర్ ఫార్టీ ఫైవ్ దాకా నన్ను భరిస్తారా అంటే ఆ సెవెన్ దాకా చెప్తాను కూడా వద్దు సార్ అనేటట్టుండ ఇందాకనే చెప్పాను నా లెక్చర్స్ దీని మీద ఇతరత్ర టాపిక్స్ మీద ఉన్నాయి మీకు అవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను కనీసం ఒక పదిహేను పదిహేను ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయిద్దాం మిగిలిన రెండు టాపిక్స్ కనుకున్నా కొంచెం వేగంగా చెప్పాలి మీకు టైం మేనేజ్మెంట్లో ప్రధానమైనటువంటిది చెప్పేశా ఒక చాలా ప్రధానమైనటువంటిది ఉంది అది కొంచెం క్లుప్తంగా చెప్పి మిగిలింది ముందుకు వెళ్ళిపోదాం కోరికలు చేద్దామనేటువంటి మన దృఢ నిశ్చయం మన సామర్థ్యం మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వనరులు మన యొక్క ప్లాన్ ప్రణాళిక రచన సామర్థ్యం ఇవన్నీ కలిసి టైం మేనేజ్మెంట్ యొక్క అంశాలు అవుతాయి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఒక సీసాలో పెద్దరాళ్లు పోసి తర్వాత గరుగ్గా ఉన్న ఇసుక పోసి ఆ తర్వాత సన్నగా ఉన్న నున్నని పోసి ఆ తర్వాత కాసి నీళ్లు పోస్తే ఆ నాలుగు కూడా సర్దుకుంటాయి కానీ మొట్టమొదట నీళ్లతో నింపేస్తే ఇసుకపోస్తే నీళ్లు బయటపడతాయి ఇసుకపోసాక గరుకాయని ఇసుకపోస్తే అది బయటపడుతుంది తర్వాత కంకరాళ్లేస్తే మూడు బయటపడతాయి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే ఏది ముందు చేయవలసిన పని ఏది తర్వాత చేయవలసిన పని అని నిర్దారణ చేసి ఆ క్రమంలోనే చేయవలసినటువంటి అవసరం పేషెన్స్ కావాలి ప్రాక్టికల్ థింకింగ్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ కావాలి నో యువర్ వర్క్ స్టైల్ మీరు పని ఎలా చేస్తారు మీ పని చేసే శోభం మాకు తెలియదా అది కాదు పాయింట్ మీ పనిని ఇతరులు ఎలా చేస్తున్నారు అదే పనిని మీరెలా చేస్తున్నారు వారి నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఉందా అన్న స్పృహతో హెచ్చరికతో గమనించండి ఎసెన్షియల్ హ్యాబిట్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్లిపోతున్నాయి ఇరవై నాలుగు గంటలు ఎందుకు నేను అనుకున్నా చేయలేకపోతున్నాను పని మొదలెట్టి ఇది మధ్యలో వదిలిపెట్టి ఇంకోటి మొదలెట్టి అది మధ్యలో వదిలిపెట్టి ఇంకోటి మొదలుపెట్టి అది మధ్యలో పెట్టేటువంటి మనస్తత్వం ఎందుకు అలవాటైపోయింది నాకు ముందు అనుకున్నాను కదా ఇవాళ మూడు పనులున్నాయి ఇది ముందు కంప్లీట్ చేసి అది రెండోది అది కంప్లీట్ చేశాక అది అని చెప్పి ఇది మొదటిది మధ్యలో వదిలిపెట్టి మూడో పని ఎందుకు మొదలెట్టాను ఎందుకు ఈ వేవరింగ్ మైండ్ అధిష్టిత స్థితి ఎందుకు నాకు ఏర్పడుతోంది ఇంపార్టెంట్ పనులకు సమయాన్ని కేటాయిస్తున్నానా రొటీన్ గా చేయాల్సిన పనులు నా సబార్డినేట్స్ నేను అప్పచెప్తున్నానా ఈ నిర్ణయానికి బద్దకించేటువంటి ఈఎంఓ ఏమవుతుందో మీరేమనుకోకపోతే నాకు మన నరసింహారావు సార్ అంటే ఏ నరసింహారావు పివీ నరసింహారావు పాములపర్తి వెంకట బుచ్చి నరసింహారావు గారి గురించి మాట్లాడుతున్నా కన్నారం ఆయన మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా చేశారు ఆయన ఒక్కోసారి ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు పక్కన ఉన్నోళ్లు అడిగేవాళ్ళు సార్ నాట్ టేకింగ్ ఏ డిసిషన్ ఇది ఆల్సో ఏ డిసిషన్ అన్నాడు మీకు అర్థం కాలేదు ఏ నిర్ణయము తీసుకోకపోవటం కూడా ఒక నిర్ణయమే ఎందుకంటే కాసేపు ఆగితే ఆ బాబరి మసీద్ ఏం చేస్తారో వాళ్ళు చేసుకుంటారు తర్వాత నేను చెప్తా కావాలని ఆ స్టైల్ మీకు అర్థమైందా మామూలుగా ఏమిటంటే టేక్ ఎ డిసిషన్ ఇప్పుడు మన మామూలుగా ఒక మిలిటరీలోనో ఐపీఎస్ ఆఫీసర్ ఎన్ దాంగ్ ఐ కరెక్ట్ లెటర్ బట్ డిసిస్ బట్టి బట్ ఈయన స్టైల్ ఏం తెలుసు చదువు తొందరే ఆయన చూద్దాం అదే అది మంచి చెడు గురించి కాదు అదొక స్టైల్ అది అలా నేనేమంటున్నానంటే కన్ఫామ్ యువర్ ఇన్ డిసిషన్ అండ్ డిలే నిర్ణయం చేయకుండా వాయిదా వేసే మీ మనస్తత్వాన్ని ఆలస్యంగా నిదానంగా చేసే మనస్తత్వాన్ని రెండు నిమిషాలు అయ్యేదాన్ని పది నిమిషాలు సాగదీసి పనిచేస్తున్నట్లు నటించే మనస్తత్వాన్ని కొందరుకుంటది మీ గురించి కాదు ఇలాంటివన్నీ అలానే టేక్ ది స్ట్రెస్ ఔట్ ఆఫ్ వర్క్ ఒత్తిడి డిప్రెషన్ కాజ్ చేసేటువంటి కీప్ అప్లైంగ్ ది ఎసెన్షియల్ హ్యాబిట్స్ విల్కమ్ టు దెలిటీన్ డేటా రోజుకు ఇరవై నాలుగు గంటలుంటాయి అది కొంచెం అస్పష్టంగా ఉంది ఉదాహరణకు ఆయన ఏదో పొద్దున ఆరు గంటలు లేస్తా ఇష్టం రెండు గంటల కన్నా లేవండి లేచే సమయం అక్కడ నోట్ చేసుకోండి ఒక్కొక్క పావు గంట పావు గంట పావు గంట చొప్పున మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే వేసుకోండి ఇక నేను చెప్తున్నటువంటిది ఏంటంటే ఇది కొంచెం క్లియర్గా కనబడుతుంది బట్ ఐ వాంటెడ్ ది యూనిట్స్ ఆఫ్ టైం టు బి నోటెడ్ దే అది ఏడు గంటలు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నుంచి పన్నెండు గంటల వరకు రాత్రి పన్నెండు దాకా ఎవరు పని చేస్తాడు సండే చేయని కాదు మీ వర్కింగ్ అవర్స్ అంటే ఐదు గంటలకు లేస్తారు పది గంటలకు పడుకుంటారు ఆయన ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ వన్ అవర్ గ్యాప్స్ తో కాకుండా ఫిఫ్టీన్ మినిట్స్ యూనిట్స్ గా ప్రతి అవర్ని డివైడ్ చేసి వెయ్యండి ఏడు రోజులు అక్కడ రాసుకోండి ఇలా ఉదాహరణకు సోమవారం నాడు నేను జిమ్ కి వెళ్తాను ప్రతిరోజు నాకు తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఆఫీస్ ఉంటుంది సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు రెండు గంటలు రెస్టు లీజర్ యాక్టివిటీస్ నేను టెన్నిస్ ఆడతాను షటిల్ ఆడతాను మీ ఇష్టం ఏదో ఒకటి ఒక ప్లాన్ ఏ సమయంలో ఏ చేయాలి ప్రణాళిక అనుకున్న పద్దతిలో క్రమశిక్షణతో పనిచేయటం ఓ రోజు బస్సు లేటు కావచ్చు మీకు అర్థమైందా ఓ రోజు జిమ్ లో మీటింగ్ పెట్టినదో పావు గంట అవ్వచ్చు అంటే ఏ సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో తెలియటం వల్ల ఓకే స్టడీ అంటే పర్సనల్ గా మనం అభివృద్ది చెందటానికి స్టడీ చేయాలని చెప్పి చెప్పాను నేను పాస్ టు సక్సెస్ ఏమిటంటే రిక్వైర్మెంట్స్ అండ్ డ్రీమ్స్ క్రియేటింగ్ ఏ గోల్ డిఫైనింగ్ ది గోల్స్ ప్రియారిటైజేషన్ చేయటం వల్ల ప్లానింగ్ వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ వాడకోవడం తెలుస్తుంది అసెస్‌మెంట్ ఆఫ్ యాక్షన్స్ వల్ల క్రియేటింగ్ ఏ గోల్ ట్రాకింగ్ చార్ట్ ఏది పూర్తి చేస్తున్నామో తెలుస్తుంది అప్డేటింగ్ అండ్ రివ్యూ ఆఫ్ 퍼ఫార్మెన్స్ సక్సెస్ అనేదిటువంటిది అప్పుడు సాధ్యమవుతుంది దాన్ని అచీవ్‌మెంట్ అని చెప్పనింటారు ది ఆర్ట్ ఆఫ్ ప్రయారిటైజింగ్ కవర్స్ ఫోర్ మేజర్ టాస్క్ గ్రూప్స్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ దీనిని 2 బై 2 టేబుల్ అంటాం రెండు అంశాలుంటాయి రెండింటిని రెండుపై టచ్ వేస్తే నాలుగు అవుతుంది నాలుగు క్వడ్రాంగిల్స్ లేక నాలుగు బాక్సెస్ మనకి వస్తాయి ఇది ఒక్కసారి కాస్త గమనించండి గ్రాఫ్ అని చెప్పని అనుకుందాం ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్జెన్సీ ఈ యాక్సెస్ లో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇలా అడ్డం గీత నిలువ గీత గీస్తే నాలుగు బాక్సులు అవుతాయి మనకి అవునా ఈ నాలుగు బాక్సుల్లో ఇది నాట్ అర్జెంటు గీత ఇటు దాటితే ఇది అర్జెంటు అలానే ఇక్కడ ఒక అడ్డగీత గీసా కాబట్టి ఈ అడుగు భాగం నాట్ ఇంపార్టెంట్ ఈ గీత పైభాగం ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి నాలుగు గళ్లు ఏం రిప్రజెంట్ చేస్తాయి ఈ దృష్టితో చూస్తే నాట్ అర్జెంట్ ఈ దృష్టితో చూస్తే నాట్ ఇంపార్టెంట్ అంటే నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాసుకోవాలి ఇలా కొంచెం పైకి వెళ్దాం నాట్ అర్జెంటే కానీ ఇంపార్టెంట్ ఇటు నుంచి ఇటు వెళ్దాం నాట్ ఇంపార్టెంటే కానీ అర్జెంటు ఇటు నుంచి ఇటు వెళ్దాం ఇటు నుంచి ఇటు వద్దాం అది ఇంపార్టెంట్ అర్జెంట్ కూడా ఇప్పుడు మీకు అర్థమైందా రెండే రెండు క్యారెక్టర్స్ అర్జెంటు ఇంపార్టెంట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఫోర్ కేటగిరీస్ కింద మనం ఇందాక పెద్ద లిస్టు చెప్పానే టుడూ లిస్టు అనేక ఆరోస్ చూపించాను చూడండి అవి ఇలా మనం గనక మనం కేటగరైజ్ చేసుకున్నట్టయితే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ చేయాలి ముందు చేయాలి నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలి మిగిలిన ఇంపార్టెన్స్ ని బట్టి అర్జెన్సీని బట్టి మనం నిభాయించుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ మీ భార్య బర్త్డే ఇవాళ కాదు నాకెందు బర్త్డే ఆయన ఏడు గంటల దాకా వింటాం సార్ అన్నాడు ఆరు గంటలకు ఇంటికి వస్తానే చెప్పి బయలుదేరారు మీరు తేడా తెలుస్తుందా ఏం చేయాలి చెప్పిపోదామంటే అందరికి ఎవరికి లేదు నీకొక్కటి ఉన్నా బాగుండదు మిసెస్ బర్త్డే సార్ని ఏమోయో ఆవిడ అంతంత భయపడుతుండవా అని అడుగుతాడు అట్లా భయపడతాడు అది గట్టి మనిషి నువ్వే చెప్తావు మరి గట్టి మనిషి భయపడతాడే పోనీ సో ఇలా కొన్ని సమస్యలు వస్తాయి మనకి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి కాఫీ బ్రేక్ కన్నా ముందే లేక కాఫీ బ్రేక్ సమయంలో వస్తా నేను తర్వాత చెప్తాను నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి వెళ్లిపోతాను మోటార్ సైకిల్ మీద ఇంటికి వెళ్లిపోతాను ఏం అనుకోకండి ఇవాళ అదేవిటా మీటింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా ఉంది సర్టిఫికెట్ మీ చేతులు ఇద్దరు సర్టిఫికెట్ ఎవరిస్తే వాయినా మీకు అర్థమవుతుందా దట్స్ హౌ యూ మస్ట్ లెర్న్ టు ట్యాకిల్ వాట్ ఈజ్ అర్జెంట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటాం ఈ రెండింటిలో ఏ ప్రయారిటీ నిర్ణయం చేయకపోతే ఆ ఫోన్ చేస్తుంది వస్తున్నా ఏడు గంటల రా ఫోన్ పెట్టేస్తుంది మీకు అర్థమైందా అదే గనక నువ్వు ముందు చెప్తే చూడు నేను అన్నమాట వాస్తవమే ఫస్ట్ షో అనుకున్నాం కదా సెకండ్ షోకి వెళ్దాం ఇవాళ ఏంటి శనివారం కదా రేపు ఆదివారం ఫుల్ నీ ఇష్టం ఏమంటే ఎక్కడంటే అక్కడ పోదాం పద ఇవాళ ఒక్కసారి పరిస్థితి చేసుకో ఉద్యోగం చేస్తున్నాను కదా ఐ కాంట్ హెల్ప్ ఇట్ ది వే యూ సేట్ ది రీజన్ యూ ఎక్స్ప్లెయిన్ అండ్ ది బ్యానర్ యూ డూ అండ్ హౌ యూ కాంపెన్సేటెడ్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ ది రియాక్షన్ ఆఫ్ ది అదర్ పర్సన్ అర్థమవుతోందనే చెప్పాను అదే ఎగ్జాంపుల్ ఊరికే చెప్పాను మీకు సో డూ నాట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ అంటే మరీ ఇంపర్ఫెక్ట్ గా చేయమని కాదు మరీ ఓవర్ కొందరు ఏం చేస్తారంటే ఓ రాగి ఉదవుతారు తోగినాక ఇంకోసారి తోగుతారు సాయంత్రం దాకా వాడు తోగుతూనే ఉంటాడు పర్ఫెక్ట్ సార్ and to become a successful person, Prabhanshep bhai pardtundi. Keep your desk organized, stay focused, learn to say no, control interruptions, concentrate on results, stay motivated, write down ideas, control procrastination, make a task list, plan effectively, set goals, make schedules, beat deadlines, be decisive, set priorities. Improve your time management skills and you will begin to enjoy you will begin enjoying your life better adhe 24 gantal andariki ichcharu devudu evariki ekkuva evariki takkuva vala so we must know how to really get some pleasure out of life so what is time management ante inda cheppinde summary kosam repeat cheyadanu anukunanu essential habits evtante ee samayam ekkada pothund ani antundi inda cheppinde malli summary kosam but summary akkarledu the guiding principles evtante sense of purpose a sense of propriety a sense of proportion ఏది ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా కావాలో అది గనక నిర్ణయిస్తే సమయాన్ని మేనేజ్ చేయడం తేలికవుతుంది ఇప్పుడు ఉదాహరణకి రెండు రోజులు ట్రైనింగ్ పెట్టారు ఇది రెండు నెలలు పెడితే బాగుంటుండే సార్ మరి మరి భోజనాలు ఎవరు పెడతారు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి సంవత్సరానికి ఒకసారి పెట్టే ట్రైనింగ్ కావాలంటే మనం ఆరు నెలలకు ఒకసారి పెట్టుకుంటాం దట్స్ డిఫరెంట్ ఇష్యూ బిజీ సీజన్ లో పెట్టకూడదు అదే ఎఫెక్ట్ అవుతుంది స్లాగ్ సీజన్ లో పెట్టాలి అటు ఇటు పండగ లేకుండా చూసుకోవాలి ఎంత ఆలోచించాల్సి వస్తుంది సెన్స్ ఆఫ్ పర్పస్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ పొద్దున ఎనిమిది గంటలకు రండి రాత్రి తొమ్మిది గంటలు ట్రైనింగ్ అయ్యాక వదిలిపెడతా కష్టం సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ మనకు పనికొచ్చేది ఏది ఇందులో నేర్చుకుంటున్నాము ఉద్యోగానికి పనికొచ్చేదేమిటి జీవితానికి పనికొచ్చేదేమిటి అని చెప్పండి సో thank you please put at least something into practice good luck and that executive report please ayya ippudu migila rondittlo edi mundu kavali meeku